then he was uh, talking uh, about wines e wine laaga aa wine laaga ante some some language in the sense of value ante mar ade some language some terminology untu you should talk that eppodo ma dikku vasthundte ningithano it doesn't uh, become uh, or defeat a seeker uh, to live in that kind of a value angeta ante uh, మీరు మా ఊర్ అండి మా దగ్గర క్లాసెస్ ఉంటారు క్లాసెస్ ఐ డోంట్ ఐమ్ నాట్ ఇంట్రెస్ట్ ఎందుకంటే వాల్యూ సిస్టమ్ బాగోలేకపోతే హౌ వీ క్యాన్ టాలరేట్ అంటే వీ కీప్ అవే ఎనీవే దట్ జంటమెన్ హీ స్టాప్ ఎందుకంటే ఓ వైపునో అయినో ఇంకోవైపున ఏదాంతో ఇట్స్ డెజెంట్ సెక్యూంటు సో ఉపసంహృత కారణ నేను ఇక్కడ మీకు దృష్టాంతం చెప్పాను ఇంద్రియ వ్యాపారాలు శరీరానికి ఎంత అవసరమో అంటే సో ఆ రకమైన వాల్యూ సిస్టమ్ డెవలప్ చేయాలి ఇది ఎలా వస్తుందంటే లాజిక్ ఏదో కొంత ఎంజాయ్ చేయాలి కదా అని ఒక లాజిక్ ఒకటి వస్తుంది ఆ లాజిక్ ఎక్కడి నుంచి పుట్టిందో ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ సెన్సేట్ వాల్యూ ఇట్ ఈజ్ నాట్ ఎ లాజికల్ లాజిక్ ఇట్ ఈస్ ది మోస్ట్ ఇల్లాజికల్ లాజిక్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ సెన్సేట్ వాల్యూ వీటి సెన్సేట్ వాల్యూ డెవలప్ జీవితంలో సెన్సేట్ సెన్స్ ఫ్రెషర్స్కి కొంత ప్రధానమైన పాత్ర ఉంది అని ఒక ఒపీనియన్ ఒకటి ఉంటుంది ఆ డేసెస్ మీద వాళ్ళ ప్రశ్న వేస్తారు ఆ క్వశ్చన్ ఒపీనియన్ ఇచ్చారు నాట్ యాక్సెప్ట్ దాట్ కాబట్టి ఉపసంహృద కారణ ఇంద్రియ వ్యాపారాలని బాగా తగ్గించాల్సి అప్పుడు ఆ జ్ఞాన ప్రసాదము ఆ చేతన ఉన్నదే ఆ చేతన ప్రసన్నంగా ఇంద్రియ వ్యాపారాలు టూ మెనీ ఉన్నాయనుకోండి చేతన ప్రసన్నంగా ఉండదు అప్పుడు ఏకాగ్రమైన మనస మనస్సు ఏకాగ్రం అవుతుంది ఏదైనా ఒకటి సైంటిస్ట్ కూడా అలాగే ఉంటారు ల్యాబోరేటరీలో పడి పనులు చేస్తూ ఉంటారు రీసెర్చ్ స్కాలర్స్ పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నామని వాళ్ళు అని తెలియజారు మనం అనుకుంటాం శ్రమపడుతున్నాం వాడు శ్రమ పడుతున్నా అని అనుకుంటే వాడు చేయగలుగుతుందని అది అంటాను వాడేమనుకోవడం అలాగే వాడు ఆనందంగా చేసుకుంటూ ఎంత ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా ఎంతో ఆనందంగా అలా వర్క్ చేస్తూ ఉంటారు కిండి పిప్పులు ఉండవు ఎవరైనా సరే కడుపు నిండా పెరుగు అనో పెడితే మహాన్నగా భోజన చేస్తారు ఎందుకంటే విద్యార్థులు ఎంత ఉల్లాసంగా కష్టపడి పనిచేస్తారు సో ఈవెన్ టు మేక్ ఎ మార్క్ సైన్స్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ వైరాగ్యం వైరాగ్యం సైన్స్ సైన్స్ ప్రాక్టీసే ఈ రోజుల్లో యూనివర్సిటీస్లో సీరియస్ రీసెర్చ్ చేసేటువంటి స్టూడెంట్స్ కరువైపోయారు అని ఉపాధ్యాయ టీచర్స్ పెద్ద సమస్య ముఖ్యంగా ఇంజనీరింగ్ ఫ్యాకల్టీలో పిహెచ్డీ చేసేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళు ఎత్తుకు పెట్టుకుంటాం ఎందుకంటే మొత్తం ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అన్ని డిపార్ట్మెంట్లో కలిసి ఒక్కడు కూడా ఉండడు వీడు బీటెక్ ప్లాస్ అయి ఎన్టెక్కి ఎందుకు టూ ఇయర్స్ వేస్ట్ అంటాడు అంటే అది ఎన్టెక్లో జాయిన్ అయిన వాడికి నెలకు మూడు వేలు స్కాలర్షిప్ జాయిన్ అయితే చాలు ఆ లెవెల్లో జాయిన్ కదా వీళ్ళు ఎందుకంటే ఎంటెక్ అంటే ఒళ్ళు హోనం చేసుకుని చదవాలి బయట ఐదు వేలు అరవేలో జోన్ చేస్తూ ఉంటే సాయంకాలం పంపుక వెళ్ళి డాన్స్ చేసి బీస్తారు వాళ్ళు ఏం చేయడం ఎంటెక్ ఉంటుంది కాబట్టి ఎంటెక్ చదివి పిహెచ్డీ చేయాలంటే వాడు కొంత వైరాగ్యం ఉండాలి వాట్ టు స్పీక్ అఫార్ట్ జ్ఞానం కాబట్టి ఉపశమ హృతకరణ అప్పుడు ఏకాగ్రైన మనస ఇంద్రియం వ్యాపారములను భోగముల నుండి మీరు వెనుకతారు మరల్చినప్పుడే మీకు మనస్సు ఏకాగ్రం అవుతుంది కానీ మీ ఇంద్రియాలను అలాగా పెంచి పోషిస్తూ ఉంటే పాముకి పాలు పెంచి పోషించినట్టుగా ఇంది భోగాలని ఎలా పోస్తూ ఉంటే అలా ఇంద్రియాలు అవి మరింత భోగాలాల సత్వాన్ని పెంచేసుకుని మనస్సుకి ఏకాగ్రత అనేది ఉండనే ఉన్నది దీన్ని భాగవతంలో ప్రహ్లాద ప్రహ్లాది ఉపదేశంలో ఎలా వర్ణించారంటే భక్ష్య సపత్న ఇవ దేహపసుములు ఉనంతి అని అంటారు అంటే ఒకడిగా ఐదుగురు భార్యలు ఉన్నారు ఐదుగురు భార్యలు ఉంటే ఇంకా వాడు ఏం విషయాన్నిగా బతుకుంటారండి ఇటు అడుగులు ఆ భార్య లాగుతుంది అటులేస్తే ఈ భార్య లాగుతుంది ఈ భాగ్యం ఈ ఐదుగురు వీళ్ళలో వీళ్ళు ప్రాణం తీసేస్తారు రైట్ ఐదుగురు భాగ్యులు అంటే ఐదు ఇంద్రియాలు ఆదేశ ఐదు ఇంద్రియాలే ఐదుగురు భాగ్యాలు శ్రీకృష్ణుడు అంటే నెగ్గేడు కానీ మా సామాజ్యం అనవు నెగ్గదరా కాబట్టి అంటే ఇంద్రియాలే అలాగా నానా హింస పెడతాయి అని అనిపిస్తాయి ఎప్పుడైతే వీడు విరక్తుడుగా ఉంటాడో ఏకాగ్రైన మనస మనస్సు యొక్క ఏకాగ్రత చాలా సహజంగా వచ్చేస్తుంది నిజానికి ఓ మహాత్ముడు చెప్తుంటే విన్నాను నేను అంటే మహాత్ముడు అంటే అనుభవజ్ఞుడు గారు మహాత్ము ఆయన ఏమంటాడంటే యు కీప్ యువర్ మైండ్ క్లీన్ అండ్ వితౌట్ డిజైర్స్ ఆటోమేటిక్గా ఆ మైండ్ కింద ఫికిల్నెస్ ఉంటుందే అది ఆటోమేటిక్గా తగ్గిపోతుందంటాడు నువ్వు తప్ప నువ్వేమో ప్రాణాయామాలు ధ్యానాలు ఏం చేయట్లేదు నిష్కామంగా ఉమ్ నీ మైండ్ అసలు ఫికిల్నెస్గా ఉండదు ఎంత అందమైన మాట అది దాంతో ఫెయిల్ అయ్యే ప్రసక్తే కాబట్టి అది మనసు ఏకాగ్రమైన మనసు అది ఇక్కడ ధ్యానం ఇంకైతే జీవిత శైలిలో ఇంప్రూవ్మెంట్ లేకుండా నేను ఒక టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తానన్న ధ్యానం కాదు ఇది దిస్ ఇస్ నాట్ బెటర్ ధ్యానం లేదా ఇంకైతేనే ఇక్కడ నిష్కలం ధ్యాయమానం ఇక్కడ స్వరూప సగుణ ధ్యానం కాదు నిర్గుణ ధ్యానం సో ఆత్మ ఆత్మ ఆత్మకి రూపమే ఉండదు కదా కేవలం చేతనని చేతనలో అన్డిజైరబుల్ మూమెంట్ లేకుండా వీడు గమ జాగ్ర జాగ్రత్తగా ఉంటాడు సావధానుడే ఉంటాడు అదే ధ్యానం ఈ ధ్యానం ఎలాంటి ధ్యానం అంటే వీటిలో మెరుపుగాయలు ఆరపోసి ఈ కాపులు రాకుండా దగ్గరికి రాకుండా కాపులా కాస్తూ ఉండడం అలాంటి ధ్యానం అక్కడ కొత్తగా చేసేది ఉండదు ఉడికే కాపులు వచ్చి మెరుపుగా రెసుకుపోకుండా కాపలాగా అది సావధానంగా ఉంటుంది చాలు అదో గొప్ప ధ్యానం వరి చేయాల్సిందే ఉండరు ఇప్పుడు వరికేను కోపలకి ముందు ఇంకో నాలుగు రోజులు కానీ అలాగా పన అని అంటారు అంటే కొంచెం ఇంకా గింజ గట్టిపడడం కోసం జస్ట్ లిమిట్ లైక్ దట్ మొక్క ఎండిపోయింది కోసేయటానికి సిద్ధమే బట్ స్టిల్ దర్ ఈజ్ అ స్మాల్ వెట్నెస్ స్మాల్ మాయిశ్చర్ ఇన్ అప్పుడు ఇలా కొడుతూ ఉంటే అది నానా అది ప్రెస్ అయ్యి చాలా రాంగ్ రాంగ్ వస్తుంది కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ లైక్ జస్ట్ సో దట్ ఇట్ బికమ్స్ టోటల్లీ డ్రై ఆ టైంలో పిట్టలు గుంపులు గుంపులుగా వచ్చి అటాక్ చేసి పొలంలో ఈల్డ్ని టెన్ పర్సెంట్ కూడా రిడ్యూస్ చేసి శక్తి పట్టుకుంటుంది పిట్టలు అలా వంద పిట్టలు వాళ్తాయి ఒక్కొక్క పెట్టలు వందేసి రెండు రోజుల అప్పుడు దాన్ని దాకా రాస్తారు వీళ్ళు ఒకళ్ళు రాత్రి అక్కర్లేదు ఎందుకంటే రాత్రి పిట్టలు కూడా నిద్రపోతాయి పొగలు ఎలాగా అలాగే వేస్తాడంటే ఒక చిన్న మంచి అలాంటిది కడతాడు చిన్న ప్లాట్ఫామ్ ఒకటే సమూహిశాసం ప్లాట్ఫామ్ కడతాడు సెంటర్ ఆఫ్ ది కట్టి దాడి మీద కూర్చుంటాడు కూర్చొని ఇలా తిప్పుతూ ఉంటాడు కదా తిప్పి పెట్టలు వస్తున్నాయంటే అటువైపు ఆ రాయి విసురుతాడు అంతేవాడు పని మోస్ట్ డిఫికల్ట్ జాబ్ వాడి కాఫీ టీ టిఫిన్ అన్నీ అక్కడికే సప్లై చేస్తాను ఇంట్లో వాడిని వాడు చేయాల్సింది లాభాన్ని కూర్చుని చేయాల్సింది ఏమి ఉండదు పిట్టలు ఒక గంట తర్వాత దాదాపు పిట్టలు కనపడిన విన్నా వీడు వేస్తారు ఈ పని ఐదు చేసి దాన్ని కోసేస్తారు దాంట్లో లాభం ఏమి ఉండదు కొత్తగా లాభమే వస్తుందండి వీడు పంటంతా వీటి దగ్గరే ఉంది కదా దాంట్లో లాభం ఏమిటంటే నష్టం లేకపోవడమే లాభం అక్కడ అలాగే మనస్సుని యు వాచ్ ది మైండ్ సంసార ఆసక్తి దాంట్లోకి రాకుండా కాపాడానికి యూ వాట్ ది మైండ్ లైఫ్ యూ వాచ్ దీఫ్ బికాస్ మైండ్ ఈజ్ ది థీఫ్ వట్ ఈస్ ది ఛీఫ్ దెట్ ఇట్ రాట్స్ యూ ఆఫ్ యువర్ కంపోషన్ మీ స్వరూపం నిధిని లేకుండా అపహరించి పారేస్తుంది సో వాట్స్ ది మైండ్ కాన్స్టెంట్లీ వాచ్ ది మైండ్ నెవర్ అలౌ ఎనీ రాంగ్ వాల్యూ టు డెవలప్ ఇన్ డెవలప్ అవుతుంటే ఓ ఈ రాజు యాజీ డెవలప్ అవుతుంది అని ఇస్ ఇస్ ది ధ్యానం నిష్కలం ధ్యాయమానం ఎప్పుడైతే మీరు మనస్సును కామ్ స్థితికి తీసుకొస్తారో అప్పుడు ఆత్మ చైతన్యము ఆత్మస్వరూపము మీ అంతటా మీకే మీకు అనుభవానికి వస్తుంది ఆ విధంగా అనుభవానికి వచ్చేటువంటి ఆత్మ అది పరబ్రహ్మది దాని మీద అవయవములు ఉండవు నిష్కలం నిరవయవం శంకరులు అన్నారుగా సర్వ అవయవ భేదవర్జితం సో ఇప్పుడు సవయవం పెట్టాననుకోండి సవయవంలో భేదం ఉంటుంది సగుణరు సగుణ ధ్యానాన్ని మీద ఇదేమీ విమర్శం కాదు ఇది ఉంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంతే సగుణ ధ్యానంలో భేదం ఉంటుంది భక్తుడు దేవుడు అనే భేదం ఉంటుంది ధ్యాత ధ్యేయము అనే భేదం ఉంటుంది కానీ ఇక్కడ నేను ధ్యానం చేసేవాడిని ఆత్మ ధ్యానం చేయబడేది ఈ భేదాలు ఏముండవు అది నిష్కలం ధ్యాయమాన సో కాబట్టి ఇక్కడ ధ్యానము అంటే ఆత్మస్వరూప చింతనమేవ ధ్యానం ఇక్కడ ధ్యానము అంటే ఆత్మస్వరూప నిష్టయే ధ్యానం ఆత్మాసంగ నేను తలసార్లు చేయించాను ఎటువంటి మెడిటేషన్స్ అలాగే అహం అస్మి ఐ బీ కనెక్టెడ్ విత్ బీయింగ్ అంటే బీ దాట్ మీ జస్ట్ బీ బి దర్శ డోంట్ స్లీప్ జస్ట్ బిట్ ఇది ధ్యానం సో ఈ ధ్యానాన్ని గీతాచార్యుడు కూడా ఆరోధ్యాయంలో ఆరోధ్యాయంలో కాదు పదమూడో అధ్యాయంలో ఎందుకంటే నేను కాకినాడలో ఈ గీత చెప్పాను నాకు గుర్తుంది ధ్యాన ఆత్మని పశ్యంతి కేచిద్త్మానమాత్మనా అనే వాక్యం పదమూడో అధ్యాయంలో వస్తుంది కేజిత్ ఆత్మని ఆత్మనా పశ్యంతి బుద్ధి ఉండదు పరమాత్మని బుద్ధిచేతనే ఏకాగ్రమైన బుద్ధిచేతనే దర్శిస్తారు అని వర్ణించారు ఆత్మధ్యానము అని అంటారు ఆత్మధ్యానము అంటే అధ్యానమే ఆత్మధ్యానం మీరు ధ్యానం చేయకుండా ఉండడం పేరే ఆత్మధ్యానం ఎందుకంటే మీరు ఏదో ఒకటి ధ్యానం చేస్తూనే ఉంటారు సాంసారికమైన విషయాల్ని రూపాలని గుణాలని ధ్యానం చేస్తూ ఉంటారు సో వాటిని వేటిని ధ్యానం చేయకపోవటమే ఆత్మజ్ఞానం అచింతనమేవ బ్రహ్మచింతనం చింతన చేయకపోవటం పేరే బ్రహ్మచింతనం ఎందుకంటే మీరు ఈ వీధిలోకి వెళ్ళలేదు అనుకోండి ఎక్కడుంటారు ఇంట్లో ఉంటారు సంసారంలోకి మనస్సు ప్రసరించలేదనుకోండి ఎక్కడుంటుంది మనస్సు స్వరూపంలో ఉంటుంది స్వరూపం బ్రహ్మ సమస్య లేదు బ్రహ్మస్వరూపం ఇట్ జస్ట్ వెయిటింగ్ దే ఫర్ యూ టు మెర్జ్ ఇస్ ఆల్వేస్ వెయిటింగ్ సో అంచేతనే నిష్కలం ధ్యాయమాన ఏషోరా చేత్యంవిశ ప్రాణైిత్తంతం ప్రజానాస్ ేష ఆత్మా సో ప్రాణము అన్నది ఒకటి ఉన్నది ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి ఆ చేతన ఆత్మ చైతన్యంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఆ ప్రాణశక్తిని కూడా గమనిస్తూ ఆత్మనిష్టన్ తేలికగా సంపాదించవచ్చు సో ఆ ఈ మంత్రంలో నిరూపిస్తున్నారు భాషికాలంతా చూడండి యమాత్మానమేం పశ్యతిహ ఆయన డైరెక్ట్గా మంత్ర వ్యాఖ్యానానికే వెళ్ళిపోయారు ఇంకే హీ ఈజ్ నాట్ గివెన్ అని అవతారిక అండ్ జస్ట్ కంటిన్యూ చేసాం సో ఈ ఆత్మ ఉన్నదే అనుహు యశోనుహు మంత్రం చెప్తున్నాను ఒకసారి చాలా సూక్ష్మమైనది సూక్ష్మమైనది అంటే నిష్కలం అంటేనే సూక్ష్మత్వం ఇప్పుడు స సవయవము స్వరూపము అంటే రూపము గలది అంటే అది ఇంద్రియ గోచరం అయిపోతుంది మనస్సుకు గోచరం అయిపోతుంది ఆత్మ నిష్కలం సూక్ష్మం ఇంద్రియ కానిది అంటే అర్థమేంటి మనస్సులో మూమెంట్ ది ఎక్స్ట్రేనియస్ మూమెంట్ బాహ్య సంసారానికి సంబంధించిన మూమెంట్ ఉన్నంతసేపు మీకు ఆత్మస్వరూపము గోచరము కాదు మనస్సులో మూమెంట్ ఆగిపోయిందంటే అర్థం ఏంటి మనస్సు లేదు ఇంకా ఇంద్రియాలు లేవు ఎందుకంటే మనస్సు మూవ్ అయితేట్రా ఇంద్రియాలు ఉండవు ఇంద్రియాలు మనస్సు యొక్క విండోస్ ఏవి కాబట్టి సో ఎప్పుడైతే మనస్సు పూర్తిగా అమనీభావం అయిపోయిందో అంటే థాట్ క్లాస్ సిస్టే ఇవి వాట్ ఈజ్ కాల్ ఎలక్ట్ ప్యాసివిటీ వేరేలా ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు మనస్సు లేదు అండ్ యూఆర్ నాట్ బ్యాడ్ ప్యాసివ్ ప్యాసివిటీ తెలివిగా ఉంటారు దర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ బట్ యు ఆర్ ఎలర్ట్ ఇది జాగ్రత్త సమాధి అంటారు ఎలర్ట్ ప్యాసివిటీ సో ఆ ఎలర్ట్ ప్యాసివిటీలో మీకు ఆత్మస్వరూపము గోచరం అవుతుంది అది దేశకాలంలోకి అతీతంగా ఉంటుంది అక్కడ దేశభావన కాలభావన ఉండదు ఇంద్రియ గోచరం కాదు సవయవం కాదు అంచేత సూక్ష్మ అని అంటారు ఇంకేం చెప్తారు అంతకంటే శబ్దంతో ఇంకా శబ్దం యొక్క శక్తిని స్ట్రెచ్ చేసి చెప్పడం అయింది ఇంకా అంతకంటే ఇంకా శబ్దానికి శక్తి లేదు అనుభవ మీరు దర్శించటమే సో యశహా అనుహో ఆత్మ దీనిని మీరు చేతసా వేదిక మీరు మనస్సుతోటే తెలుసుకోవాలి శుద్ధమైన మనస్సుతో తెలుసుకోవాలి శుద్ధమైన మనస్సుతో ఇప్పుడు నాలుకతోటి రుచిని గ్రహించాలి నాలుకతోటి రుచిని గ్రహించాలంటే ఏమిటవుతుందంటే నాలుక రుచి అభేదమైపోవాలి అంటే ఇంకా అలాగే గ్రహిస్తారు అలాగే మనస్సు ఆత్మలో విలీనం అయిపోతుంది మనస్సు మనస్సు కాకుండా పోతుంది మనస్సు లేకుండా పోతుంది ప్రేయర్ టు మైండ్ ప్రేయర్ టు కాన్షియస్నెస్ ప్రేయర్ టు కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అంటే మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ ప్రేయర్ టు కాన్షియస్నెస్ బి కాన్షియస్ ఆఫ్ వాట్ ఈస్ ప్రేయర్ టు కాన్షియస్నెస్ దట్ ఈజ్ ఆత్మ ఏషో నుమ చేత సావేదితం యహ అంటే మైండ్ కోఆపరేట్ చేయాలి మైండ్ కోఆపరేట్ చేయకుండా యుద్నాట్ ట్రాన్స్సెండ్ ది మైండ్ ఇప్పుడు పిల్లవాడు యొక్క పిల్లవాడు కోఆపరేట్ చేస్తే మీ పని మీరు చేసుకోగలుగుతారు పిల్లవాడు ఊరికేలా ఏడుస్తూ ఉన్నా అనుకోండి మీ పని మీరు ఏం చేసుకోగలుగుతారు కాబట్టి మైండ్ కోఆపరేట్ చేయాలి మైండ్ కోఆపరేట్ చేస్తే మీరు మనస్సుకు అతీతమైనటువంటి స్థితికి చేరుకుంటారు మీకు ఒక్కటే పాయింట్ మనస్సు క్లీన్గా లేకపోతే మీరు మనస్సుకు అతీతంగా ఎన్నడూ ఎదగలేరు ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్ You cannot transcend the mind while leaving a dirty mind behind. It is just not positive. So, if you have any mind, any karma, any karma, any sādhanā, all the Vedāntas are going to be surveying. So, if you have Vedāntas, you can see Vedāntas. You can see Vedāntas, you can see Vedāntas, but you can see Vedāntas. నియో నియో వేదాంతేమండి ఇప్పుడు వేదాంత్ ఉన్నాడు వేదాంత్ అని చెప్తున్నాడు హీ టేక్స్ హీ సీమ్స్ టు టేక్ వెరీ స్పెషల్ కేర్ అబౌట్ ది డ్రస్ అండ్ హెయిర్ స్టాయి అండర్ ది ప్రెజెంటేషన్ అండీ హీ ప్రెజెంట్స్ హిమ్ సెల్ఫ్ లైక్ ఏ మోడర్న్ సిఈఓ లాగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవడో ఉంటాడు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లాగా very carefully he presents himself before the public why nothing wrong in it but what uh, my question is why the pressure why there should be any pressure but kind uh, it, it, is a, it is a wrong value already anyway, saw so, atma chala sukshma mainadi కనుక మనస్సు చాలా స్వచ్ఛంగా ఉండాల్సి ఉంటుంది చేపస అప్పుడు మాత్రమే మీరు యూ కెన్ ట్రాన్సెండ్ ది మైండ్ యూ కెనాట్ ట్రాన్స్సెండ్ ది మైండ్ బై ది మైండ్ ఈజ్ అండ్ క్లీన్ దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్ కొంతమంది ఏమంటారంటే మనస్సు మిస్ కదండే ఉద్యోగ మనస్సు గురించి మీరు గడుబడి చేస్తారంటే ఆత్మే స్వర్మం ఉంటాం హీజ్ హీ ఈస్ గోయింగ్ టూ ది రాంగ్ ట్రాక్ హీ ఈస్ ట్రైంగ్ టు యూటిలైజ్ ఏ బ్రహ్మజ్ఞానం ఆర్ ఆత్మజ్ఞానం టు జస్టిఫై సమ్ ఆఫ్ దీస్ actions, యాక్షన్స్ అండ్ కూడా యాక్షన్స్ రాంగ్ అంటే ఎనీవే సో ఎస్మిన్ ప్రాణ పంచగా సన్నివేష ఈ ఈ మనస్సుతోటే తెలుసుకోవాలి ఈ దేహములోనే తెలుసుకోవాలి మానవ దేహమునంది ఎందుకంటే మానవదేహం వర్క్ చేస్తున్నప్పుడు ఆ instrument. దిస్ ఇస్ ది ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ యూ హ్యావ్ టు రీచ్ ది గోల్ ఈ ఇన్స్ట్రుమెంట్లోనే మనస్సు అంటే మరి దేహం లేకుండా మనస్సు ఉండదు కదా సో దేహం లేకపోతే మనస్సు ఉండదు దేహము మనస్సు కలిసి సో ఫుడ్ బాడీ ఫుడ్ బాడీ గివ్స్ టు ది ఐడెంటిటీ యాజ్ అర్సన్ కాబట్టి ఫుడ్ బాడీ అంటే దాని జీవశక్తి కూడా జోడిస్తున్నారు ఐదు విధములైనటువంటి ప్రాణశక్తి కలదు ప్రాణైశ్చిత్తం సర్వం సో ఈ ఇంద్రియములు ప్రాణశబ్దానికి ఇంద్రియములు అర్థం ఇంద్రియములు అంతఃకరణములంతని కూడా వ్యాపించి ఉంటాయి మనస్సు అంటే ఏమిటి ఇంద్రియాలే కన్నుతో చూసే రూపాలు చెవితో వినే శబ్దాలు ఇవన్నీ కలిసి వాటి వల్ల నిర్మాణమయ్యేటువంటి వాసనలు ఇవన్నీ కలిసి మనస్సు అవుతుంది ఇప్పుడు వస్త్రం అంటే ఏమిటి పరుగు పేకాలే వస్త్రం అంటే దానమే పరుగు పేకాలే వస్త్రం ఇంకేమిటి వస్త్రం కాబట్టి మోతం సర్వమోతం ప్రజానాం ఎస్మిన్ విశుద్ధే విభవచ్చేష ఆత్మ కాబట్టి ది పాయింట్ ఏజ్ మనస్సు కనుక పరిశుద్ధంగా ఉంటే మీకు ఆత్మ సూర్యుని స్వచ్ఛంగా మీకు ప్రకాశిస్తుంది మనస్సు పరిశుద్ధంగా ఉండాలి అంటే మనస్సులో ఇంద్రియములు వ్యాపించి ఉన్నాయి కనుక ఇంద్రియములు పరుగు పేక కలిసిపోయి ఉన్నాయి కనుక మనస్సుతోటి ఆ ఇంద్రియముల ద్వారా వచ్చేటువంటి ఇన్పుట్ ఏదైతే కలదో అది క్లీన్గా ఉండాలి మినిమం ఉండాలి లోడ్ ఎక్కువ చేయకూడదు ఇన్పుట్ దెన్ ఈ పంచ ప్రాణములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇతర ప్రాణశక్తులు వీటి ఇవన్నీ కూడా ఆత్మయందే సన్నివేశాన్ని చెంది ఉన్నాయి కనుక యూ కెన్ మేక్ యూజ్ అప్ ఆల్ దిస్ అరేంజ్మెంట్ రీచ్ ది ఆత్మం అంత సూక్ష్మమైన వ్యవస్థది అంటే అంత అధ్యాత్మమునందే కాదు సర్వము అధ్యాత్మము అది భూతం ఏముంది ఇఫ్ యూ నో దిస్ బ్రహ్మన్ ఇట్ డజంట్ బైండ్ యూ ఇఫ్ యూ డినాట్ నో దట్ ఇట్ ఇస్ బ్రహ్మందని బయన్స్ చెప్తాం కాబట్టి అధ్యాత్మమునకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ మంత్రంలో అద్భుతానికి ఉంది విశిష్టత దానికి ఉంది ఇక్కడ మనకు త్వం ఆధ్యాత్మ విచారం భాష్యం అమ్ము యమాత్మానమేం పశ్యతి సూక్ష్ అది ఏ ఆత్మని ఈ విధంగా సాధకుడు చూస్తాడు అని పూర్వమంత్రంలో చెప్పారో పశ్యత్ పశ్చతి నిష్కలం ధ్యాయమాన ఆత్మ ఉన్నదే అది చాలా సూక్ష్మమైనది అణుహు సూక్ష్మ అనత్వం అణుహు అంటే ఒక ఆయన ఉన్నాడు పిసరంత ఉంటుంది అంటే పిసర ఆకాశము సూక్ష్మమైనది అంటే పిసరంత ఏం చెప్తామండి ఈ వాదులు ఉన్నారే వీడు ఈ పిసరంత సమస్య ఏమిటో వీడికని నేను ఆశ్చర్య అసలు వాడి బాధ ఏంటంటే జీవుడు ఈశ్వరుడు భిన్నము అని వాడి అభిప్రాయం ఆ జీవుడు ఎంతో ఉంటాడు అక్కడి నుంచి వచ్చింది ఈ సమస్య అసలు వీడు దండిదే ఓ వ్యాఖ్యాతం భాగవతంలో ఏదో మంత్రం చూసిన ఏదో శ్లోదం చూసినట్ట నలభై తొమ్మిది మరుత్తులను అంటే దిటి యొక్క గర్భము ఒక పిండము ఇంద్రుడు వజ్రంతో ఆ పిండాన్ని మొక్కల కింద వేస్తాడు అంటే నలభై తొమ్మిది మరుత్తులు జన్ మరుత్తులని ఒక కథ సమ్ కైండ్ ఆఫ్ ఎ కాస్మలాజికల్ స్టోరీ ఇట్ ఈస్ అట్ ఈస్ ఇట్ ఐ కాంత్ రిల్లీ మేక్అౌట్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ సో అక్కడ విచారం ఒక పెద్ద విచారం మీమాంస శాస్త్ర విచారం ఏమిటంటే ఒక జీవుడు నలభై జీవులు అయ్యారా ఎందుకంటే ఒక పెండాన్ని నలభై తొమ్మిది పెండాల కింద వీడు ముక్కలు కొట్టాడు నలభై తొమ్మిది మంది కుట్టాడు ఒక జీవుడే నలభై తొమ్మిది అయ్యారా లేక నలభై తొమ్మిదిగా ఉంటూనే ఒకటిగా భ్రమపడి తర్వాత నలభై అయ్యారా అయితే ముందు ఒకటి వన్ బై ఫార్టీన్ అయి దగ్గర వంద అయింది కదా అక్కడ ఇది ఏకజీవ డబ్బులు అవుతుంది అలా అవ్వచ్చా ఒక జీవుని ఎలా ముక్కలు అయిపోతే రెండు వేరు వేరు జీవులు అని ఒక అర్థ ఎంత మూర్ఖత్వం అనిపించిందంటే ఎందుకంటే దెర్ ఇస్ దేర్ దెర్ ఇస్ నో ఎంటిటీ కార్డ్ జీవా ఇప్పుడు ఇక్కడ నాలుగు దీపాలు నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి ఒక ఎలక్ట్రిసిటీ ఎనిమిది ఎలక్ట్రిసిటీలు అయిందా అని మీరు విచారం చేస్తూ కూర్చున్నారనుకోండి ఏమన్నా విచారం అది అంటే దట్ మీన్స్ వాట్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ వేరో అక్కడ ఎలక్ట్రిసిటీ వేరో అక్కడ వేరు అక్కడ వేరు అక్కడ వేరు అక్కడ వేరు ఇప్పుడు ఫలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీలు ఇక్కడ ఇప్పుడు విచారం ఒకటే ఫలి అయిందా పది అవ అయిన తర్వాతొచ్చే అర్థముందు ఒకట అయితే అర్థముందు కూడా పది దాగి ఉండి తర్వాత పది విడిగా వచ్చాయ ఏమిటి దర్త ఏమిటి చర్చ అంటే ఈ చర్చ మీడు ఎందుకు చేస్తాడంటే ఆ జీవభావం వీడిని బాగా గట్టిగా పట్టేసి ఉంటుంది జీవభావము సత్యము అని అని వాడు ముందే నిర్ణయం చేసేసి కూర్చున్నాడు శృతి ఏం చెప్తుంది అక్కడ యుక్తి ఏమిటి అక్కడ మంట్ర అనేది వేయవాడు అక్కర్లా వాడి సిద్ధాంతం ఏంటంటే జీవభావం యథార్థము ఇప్పుడు ఇంక ప్రతిదాన్ని దాంట్లో పెడుతూ ఉంటాడు ఆ మోసలో కూర్చుతూ ఉంటాడు దాంతో ఆ నలభై తొమ్మిది వాడికి సమస్య కూర్చుంటాడు నిజానికి ఒక్క దిశలో సత్యం తెలుసున్నవాడైతే ఇక్కడ ఒక జీవభావం లేదు ఇక్కడ ఒక జీవనం లేదు ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఈ మెషిన్లో కోట్లాది జీవాలు ఉన్నాయి ఎవ్రీ సెల్ ఈజ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ లివింగ్ ఎంటిటీ వైట్ సెల్ ఇట్ ఈజ్ లైక్ దాక్ట్ డిఎన్ఏ డిఎన్ఏ కావాలంటే ఎంత కావాలో ఎక్కడి నుంచి ఒక్క ప్రసర్ అంతా ఒక్క సెల్ వాడికి తీస్తే వాళ్ళు డిఎన్ఏ అనలైజ్ చేసి చెప్తారు విచ్ కామన్ ఆరిజిన్ ఫర్ ఎంటైర్ థింగ్ కాబట్టి ఈచ్ సెల్ ఈచ్ బ్యాక్టీరియల్ ఈచ్ సెల్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ కాబట్టి ఇక్కడ జీవా ఏమీ లేదు Just by thinking that there is a Jeeva, there appears to be a Jeeva. There is no Jeeva. There is life, there is a consciousness, there is Chaitanya, there are sensations, there are functions, there are faculties, there is libhuti, there is glory, there is birth, there is death, but there is no Jeeva. Because we are Jeeva-bhāl-allāh untaṭgada, how are we going to be able to do this? Allah untaṭgada, He is able to do this. He is able to do this. He is able to do this. He is able to do this. He is able to do this. ఇలా ఉంటారు కాబట్టి అనుభవం అంటే ప్రసరంత అన్నది ప్రసరంత అని చెప్పేవాడు ఆ కోమకు చెందినవాడు ఎప్పుడైతే జీవభావం సత్యం అని మీరు అనుకుంటారో అది సమస్యలు ఎలా వస్తాయంటే వీడికి వెంటనే ఈ జీవు పూర్వజన్మలో ఏటై ఉంటాడు నెక్స్ట్ జన్మ ఏమొస్తుంది దట్ దిస్ ఇంపార్టెంట్ ఫర్చున్ అండ్ మన్స్ ఇటు ఇటు దట్ కైండ్ ఆఫ్ A, a, that kind of a, a wild goose says, so it becomes uh, important for him, then there is somebody who addresses his needs and therefore a small commerce flourishes. That's how much commerce is. Jeeva-bhāvamu kalpita-mu unna te oke oke paramātma. Asatya ni delishkoon te oke. Adayat ni jai. జీవభావం అస్తూ సో అణుహ సూక్ష్మ కాబట్టి అణుహం అంటే పెసరంతం కాదు సూక్ష్మ సర్వవ్యాపకము ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు మీకు మనవి చేశా సూక్ష్మము వ్యాపకముగా ఉంటుంది స్థూలమైనది వ్యాప్యంగా ఉంటుంది సూక్ష్మ అంటే పెసరంత కాదు సర్వవ్యాపకం లైట్ దీపం పెసరంతాడు పెసరంత అంటాడు అది పెసరంత అయితే నువ్వు అది పెసరంత కాదు అది ఉన్నదోట ఉండడం కాకుండా నీ కంటిదాకా వచ్చింది కాబట్టి నువ్వు చూడగలిగావు పిసరంత ఏమిటి అంతా వ్యాపిస్తూ ఉంటాయి కొంచెం స్థూల బుద్ధి గల వారికి బండస్వాధ్యాయుగా అలా అనిపిస్తుంది సూక్ష్మంగా ఆలోచించడం జాతనైతే స సంగతి తెలుస్తుంది సో సూక్ష్మ ఓకే చేతస విశుద్ధ జ్ఞానేనా కేవలైన వేదిత్య సో చేత సా వేదితవ్య ఆ చేతన చేత దాన్ని మీరు తెలుసుకోగలుగుతారు చేతన ద్వారా తెలుసుకోగలుగుతారు బుద్ధి ద్వారా తెలుసుకోగలుగుతారు ఆ జ్ఞాన ప్రసాదం చేత తెలుసుకోగలుగుతారు కేవలైనా కేవలైనా ఎందుకుంటున్నారంటే దానికి కర్మ యొక్క ప్రాప్ అక్కర్లేదు కర్మజ్ఞాన సముచ్చయవాదులు చేస్తే జ్ఞా మనం దగ్గర డైత్రీయంలో విస్తారంగా వచ్చింది జ్ఞానానికి కర్మ యొక్క ప్రాప్ ఉండాలంటుంది ఎందుకు వారి కర్మయందు ప్రీతి అందుకోసం ఈ వెరీ క్లియర్ వారి కర్మయందు ప్రీతి కాబట్టి జ్ఞానానికి కర్మ తోడు ఉండాలంటే సో ఎనీవే సో కేవల జ్ఞానం జ్ఞానం కర్మ మరొకటి మరొకటి దే ఇంపార్టెంట్ ఇన్ దేర్ ప్లేస్ డోంట్ వరీ అబౌట్ దెమ్ దేవిల్ బి దేర్ వేర్ మీడియట్ దే విల్ బి దేర్ జ్ఞానము చేతసా వేదిత్య ఎక్కడ ఎక్కడ తెలుసుకోవాలి ఏ తీర్థయాత్ర చేయాలి ఎక్కడికి వెళ్ళాలి వాస ఎక్కడ అసౌ ఆత్మాక్వ వేధితవ్య ఎక్కడ తెలుసుకోవాలి ఆత్మ ఎస్ శరీరే ప్రాణో వాయు పంచభా ప్రాణాపానాదిభేదేనా సంవివేశ సమ్య ప్రవిష్ట అస్మిన్నే శరీరే హృదయే చేతసాజ్ఞేయర్థ ఎస్మిన్ శరీరే ఎక్కడ తెలుసుకుంటావు శరీరంలో తెలుసుకుంటాం ఎటువంటి శరీరము ఎస్ శరీరే ఏ శరీరం ఉన్నదైతే ప్రాణ పంచభ సంవివేష ప్రాణ అంటే పరమాత్మ యూనివర్సల్ పవర్ కి ప్రాణ అని పేరు ఆ యూనివర్సల్ పవర్ ప్రవేశించినాడు చక్కగా ప్రవేశించాడు సంవివేశ చక్కగా ప్రవేశించాడు ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రవేశించింది రెండు రకాల ప్రవేశం ఒకప్పుడు బల్బు జీరో బల్బు పవర్ ఎంత ఉంటే దాంట్లో ఫోర్ ఫార్టీ ఓల్డ్స్ ప్రవేశిస్తే బల్బ్ ఏమవుతుంది పగిలిపోతుంది ఫ్యూజ్ అయిపోతుంది ఒకసారి ముర్షీదాబాద్లో బస్కీలో ఉన్న టీవీలన్నీ కాలిపోయాయి మొత్తం బస్సులో ఉన్న టీవీలన్నీ కలిపి ఎందుకంటే రాత్రి ఏడున్నరకో ఎక్కడో ఆ ట్రాన్స్ఫార్మర్ తగ్గితే వంద్ చేయడం మానేసి అందరికీ త్రీ థర్టీ టు ఫోర్ ఫార్టీ ఓల్స్ కరెంటు వెళ్ళిపోయింది అన్ని టీవీలు ఫ్యూజ్ అయిపోయాయి అందరూ ఒక్కసారి రోడ్డుని పడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దెబ్బలాడి మా కాంపెన్సేటీ వాళ్ళని ఏదో చేశారు అప్పటి నుంచే క్వాలిటీ ఎలక్ట్రిసిటీ అని ఒక ఐదేళ్ల క్రితం మాట ఇంక ఇప్పుడు చెప్పుకోవడం కూడా అనవసరం సో కనుక సో వాటి వటే మీన్ ఇస్ యూనివర్సల్ పవర్ అది అది కంట్లో ప్రవేశించినప్పుడు దడ్డుమని ప్రవేశించడం అన్నప్పుడు కళ్ళు పేరు తప్పకపోతుంది అందుకే ప్రాణాయామం చేసేప్పుడు వీడు కుంభకం ప్రాణాయామం చేస్తానంటే కుంభకం అంటే ఏం చేస్తాడు బాగా నింపుతాడు నింపి దాన్ని క్లోజ్ చేస్తుంది మీకు నేను చెప్పాను ప్రాణాయామం నింపి విడిచిపెట్టాడు క్లోజ్ చేయొద్దు ఇంకా ఆపొద్దు అని ఇప్పుడు రిమ్ ప్లేసి క్లోజ్ చేస్తుంది క్లోజ్ చేస్తే ప్రాణం ఉంది సో ఇప్పుడు లంగ్స్ కన్నా విత్స్టాండ్ త్రీ అట్మాస్ఫియర్స్ ప్రెషర్ని విత్ స్టాండ్ చేసుకుంటాయి ఇప్పుడు త్రీ అండ్ ఫైవ్ అట్మాస్ఫియర్స్ ఉంటుంది మీరు నిన్న బీచ్ క్లోజ్ చేస్తే ఫైవ్ టైమ్స్ బయట ఉండే ప్రెషర్కి ఫైవ్ టైమ్స్ ప్రెషర్ ఉంటుంది లంగ్స్ మేము రాలేదు రిబ్ కేజ్ పెట్టేట్టుగా అంటే లంగ్స్ బ్యాగ్ బికి చుట్టూ మనం చిన్న స్కే చేసినట్టుగా సో రింకేజింగ్ కాబట్టి పర్వాలేదు కానీ ఈ ప్రెషరు ఇక్కడికి వెళ్తుంది ఈ కరెక్షన్గా ఇక్కడికి వెళ్తుంది అంటే బ్రెయిన్ ఈజ్ నో అండర్ హయ్యర్ ప్రెషర్ హైసైట్ ఈజ్ హయ్యర్ ప్రెషర్ ఇయర్స్ ఆర్ అండర్ ప్రెషర్ వేట్ ఫార్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత నేను ప్రయాణం చేసిన నాకు సంవత్సరాలు పడుతున్నాను మొన్న నాకు కలిసాడు ఒక సంక్షడుతున్నాయి నాకు అన్నాడు అంటే ఏం సంవత్సరం ఏనబడుతున్నాయంటే మంత్రాలు వినబడుతున్నాయి అన్నాడు అంటే చెప్పేదో ఒక మంత్రం చెప్పన్నా చెప్పాడు ఈ మంత్రం మంత్రశాస్త్రంలో ఎక్కడ లేదు నెంబర్ వన్ తర్వాత ఒక గురువు చెప్పాడు అన్నాడు అన్సీన్ గురువు మంత్రం చెప్పాడు అంటే నేను చెప్పాను సంస్కృతం నీకు రాదని నాకు అర్థమైందన్నా అంటే అదే సంస్కృతం నాకు రాదని మీకు ఎలా తెలుసు మీరు చెప్పిన మంత్రం వ్యాకరణ శుద్ధంగా లేదు తప్పులు ఉన్నాయి దాంతో సంస్కృతం తప్పు ఉంటే ఇంకా మంత్రం ఏంటండి తప్పులు ఉన్నాయి అంటే మరి మా గురువు గారు అలా మీ గురువు గారు ఎవరు ఎవరంటే అన్సీన్ గురు నేను చెప్పాను ఆ అన్సీన్ మీ మనస్సే సృష్టించిందయా మీ మనస్సులో సంస్కృత జ్ఞానం లేదు కాబట్టి మీ మనస్సును సృష్టించినటువంటి అన్సీన్ గురువు కూడా సంస్కృతం ఉండదు మామూలు ఇంకో గురువు అయితే ఆయన వచ్చి రావచ్చు రాదు అవ్వచ్చు కానీ వీరి వలస సృష్టించిన గురువుకి ఎలా వస్తుంది నా మనస్సు నాకు కళ్ళు వచ్చింది అనుకోండి నాకు కళ్ళ ఎవరైనా గురువు కనపడి నాకు ఏదైనా మంత్రోపదేశం చేశారనుకోండి అది సంస్కృతం వ్యాకరణ దోషం ఉండదు దాంట్లో ఎందుకంటే నేను వ్యాకరణం చదువుకున్నాను అనుకోండి అంటే ఇవ్ ఈ కుంభక ప్రాణాయామం ఇవి ఎక్కువైతే ఇలాగే ఉంటుంది చెవులు కొంచెం గళ్లు పెడితే ఇవ ఇలాంటివి కనబడుతుంటాయి కాబట్టి థింగ్ ఈజ్ ది థింగ్ ఈజ్ సింపుల్ ట్రూత్ ఈజ్ సింపుల్ యూ మేక్ ఇట్ కాంప్లెక్స్ బికాజ్ యూ హ్యావ్ టూ మెనీ వాసనాస్ రాంగ్ వాసనాస్ ది వెరీ సింపుల్ థింగ్ సో ప్రాణ సంవివేశ అది నేను చెప్పేది సంవివేశ అంటే కరెక్ట్గా ప్రవేశిస్తుంది ట్రాన్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ పెట్టడ ట్రాన్స్ఫార్మర్లు పెట్టాడు భగవంతుడు సో బయట వాయువు ఎంత ఎక్కువగా ఉన్నా కూడా లంగ్స్లో వాయు అంతా వెళ్ళిపోదు అది ముక్కులోంచి అలా వెళ్ళి ప్రెషర్ అయిపోయి వెళ్తుంది ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్ బయట సడన్ బయట పది మైళ్ళు పర్ అవర్ స్పీడ్తో వాయువు తీస్తోందనుకోండి మీ ఇన్హలేషన్ ఎగ్జేషన్ సమానంగానే ఉంటుంది బయట సడన్గా యాభై మైళ్ళు రాగకుండా వాయువు తీస్తోందనుకోండి సపోజ్ ఇవర్ ఇన్హలేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ కరస్పాండింగ్ దెన్ లంగ్స్ దే కెనాట్ స్టాండ్ దాట్ అంచేతనే భగవంతుడు అలా పైపు కింద డైరెక్ట్గా పెట్టడం దాని అలాగా ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ లాగా ఎక్కడ కట్టడం ట్రాన్స్ఫార్మర్స్ సో ఆ యూనివర్సల్ పవర్ ఇట్ రిఫ్లెక్ట్స్ హియర్ జస్ట్ ఇన్ ది రైట్ మెషర్ సంవివేశ సో బృహదరంగంలో ఒక ప్రశ్న ఉంది యూనివర్సల్ పవర్ ఏనుగులో ఉందా ఎస్ దోమలో ఉందా ఎస్ దీంట్లో ఈ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే రెండింట్లోనూ సమానంగా ఉన్నాయండి ఎక్కువ తక్కువ లేదు నేను ఎందుకంటే దోమలో తక్కువ ఉందిగా తక్కువ లేదు పొరపడ్డావు నువ్వు తక్కువ ఉన్నావు తక్కువ లేదు రెండింట్లో సమానంగా ఉన్నా సరిపడిందండి మీకు అర్థమైంది కదా కాబట్టి సంవివేశాలు ఆ ప్రాణశక్తి ఈ దేహమునందు పంచదా సంవివేశాలు ఐదు రకాలుగా ఐదు ప్రకారం ధా ప్రకార వచన ధాంటే ప్రకారం ప్రక్రియ మెథడ ఐదు వేస్లో చక్కగా ప్రవేశించింది ఎక్కువ కాదు తక్కువ కాదు ప్రాణ అపార యా యాన ఉదాహరణ సమాన అవసరాలు చెప్పారు సో చక్కగా ప్రవేశించి ఉన్నది ఈ ఇక్కడ ఆయన రాశారు ఎలా రాశారంటే తృతీయ ప్రశ్న దర్శిత అని రాశారు ఈ సమాచారం ఈ ప్రాణా పంచదా సన్నివేశ అనే మాట ఇది పంచ ప్రశ్నోపనిషత్తులో మూడో ప్రశ్నలో విస్తారంగా వ్యాఖ్యానం చేయబడుతుంది అందా సార్ ఓకాక అంటే ముందకంధవి ప్రశ్న చదువుతారనే అభిప్రాయం మూడో ప్రశ్నలో ఈ విరా వివరాలు ఉన్నాయి సో ఏ శరీరంలో ఆ ప్రాణశక్తి ప్రవేశించిందో అదే శరీరంలో ఆ పరమాత్మ ప్రవేశించాడు అని అర్థం ఆ ప్రాణశక్తి ద్వారా అకస్మీ శరీరే శరీరం అంటే ఎక్కడ బొటనవలే లేకపోతే శిరోస్స శిరోజలా ఎక్కడంటే హృదయే శరీరము శరీరానికి మళ్ళీ హృదయే యు హొకేట్ ఇట్ టు సో హృదయము సో హృదయంలో ఎలా తెలుసుకోవాలి అంటే చేత సాజ్ఞేయ ఇత్య ఆ ఏకాగ్రమైన మనస్సుతో పవిత్రమైన మనస్సుతో నేను హృదయంలో విధానం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాను అంటే అర్థం ఏంటంటే యూ స్టార్ట్ హియర్ టు హోల్డ్ ది యూనివర్సల్ పవర్ ద యూనివర్సల్ రియాలిటీ ట్రూత్ దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటారో ఇలా ఇల్లు ఇలా పట్టుకుంటారా ఏమే ఇట్ ఈజ్ మ్యానిఫెస్టింగ్ హియర్ ఇన్ ఇన్ ఎ స్మాల్ వే యాజ్ డో స్మాల్ ఈజ్ నాట్ ది స్మాల్నెస్ ఆఫ్ ద యూనివర్సల్ పవర్ స్మాల్ ఈజ్ ది స్మాల్నెస్ ఆఫ్ ది ఉపాధి ఉపాధి యొక్క స్మాల్నెస్ డజంట్ మ్యాటర్ స్మాల్ ఈస్ గుడ్ ఇన్ ఆఫ్ ఎంత ఉపాధి అంటే అంతే కనుక సో లాగ్లో ఉన్నాడు ఒక ఆయన ఆయన ఆత్మ కొంచెం దిట్టంగా ఉంటామనే సన్నంగా ఉంటాడు అలాగేం కాదు కదా ఉపాధి హృదయంలో ఆ ఉపాధి ఈ మెషర్స్ ఒడ్డు పొరుగు ఇవి ఆత్మకి సమోధ లేదు దేహానికి మాత్రమే కాబట్టి హృదయం ఆ చేతస్సు మనస్సు జ్ఞాన ప్రసాదము సో దట్ కాన్షియస్నెస్ ప్రజ్ఞానం దాని యొక్క మూమెంటు అది తక్కువగా కామ్గా ఉంటే టక్ మనీ యూ విల్ నో ద ఫుల్నెస్ మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అంటే యూ విల్ హ్యావ్ ద ఫుల్నెస్ పూర్ణ పూర్ణంగా ఉంటారు యు డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఎనీ ఎనీ నెడిక్ట్ మెసిన్ కానీ అది జీవితానికి చాలుదది సపోజ్ ఉపదేశ సహస్రంలో ఉంటారు ఎస్య మృత్యుభయం నాస్తి పరలోక భయం తర్థ సో సస్యాత్మజ్ఞ శోచ్యాస్తే బ్రహ్మేంద్రాదయ అనేదో ఉండేది ఆత్మజ్ఞానంటే ఏదో కొమ్ములు ఉంటాయనో లేకపోతే ఇలా గాల్లో ఎదురుతూ ఉంటాడనో మీరు అనుకోద్దు ఆత్మజ్ఞానం ఎలా ఉంటాయంటే వాడికి మృత్యుభయం లేదు పరలోక భయం లేదు శంకరులు నిమ్మోహమాటంగా మాట్లాడతారు ఆయన ఉపదేశవాసుల్లో చెప్పినవన్నీ నేను చెప్పడం ప్రారంభిస్తే వినడానికి బాగుండదు కొంచెం రకంగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు డెవలప్డ్ రెలిజియన్ బేస్డ్ వాల్యూస్ కొన్ని డెవలప్ చేస్తాం వాటిని ఖండిస్తారు ఖండించడం అంటే ఖండించాలని ఖండించరు వాటిని త్రోసిపుచ్చుతారు సహజ ధోరణిగా ఇక ఇది చూడండి పరలోక భయం పరలోకం దొరుకుతుందో దొరకదాన్ని నరకానికి భయపడతాడు స్వర్గం దొరుకుతుందో దొరకదానికి భయపడతాడు నరకం పడిపో నరకంలో పడిపోతానేమో అని భయపడతాడు ఇలాగ పరలోక భయం వీడు అడగడు ఎందుకు ఎందులో తెలుసునా ఆత్మకు మరణం లేదు ఆత్మ సర్వవ్యాపకము ఆత్మ వెళ్ళేది వచ్చేది ఆత్మ కాదు వెళ్ళిది వచ్చేది సూక్ష్మ శరీరంగా అధినేను కాదుగా ఉపాధి వివేకం ప్లస్ మృత్యుభయం లేదు పరలోక భయం లేదు స్వబ్దం గురించి వాడు బెంగపెట్టుకోడు మరణం గురించి బెంగపెట్టుకోడు అంటారు శంకరుడు అటువంటి ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞాని చూసి ఇంద్రుడు కూడా అసూయ పడతాడంట ఎందుకంటే ఇంద్రుడికి వాడికి వాడికి రెండు భయాలు ఉన్నాయి ఈ ఇంద్రబాదం ఉంటుందో ఊడిపోతుందో భయం ఉంది చచ్చిపోతానే వాళ్ళు ఇంకో భయ ఇంద్రుడికి కూడా ఉంది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే పూర్ణుడు కానీ పూర్ణుడు సంగతి మీకు బయట కనపడతారు ఏం కనపడుతుంది పూర్ణత్వం బయటకు ఏం కనపడుతుంది అస్ సో తస్మిన్నేవ శరీరే హృదయ చేతసాధ్యేయ ఇర్థ ఈ దృశైన చేతసేదిత్య ఇత్యాహా అని మొదటి వచ్చింది ఎటువంటి చేతస్సు తెలుసుకోవాలి ఇంతదాకా చెప్పింది అదే ఎటువంటి చేతస్సు చెప్పారు ఇప్పుడు మరి మంత్రం ఒకటి ఉంది కదా విశుద్ధమైన చేతస్సు తెలుసుకోవాలి ఏదో వాళ్ళు శృతి రిపీట్స్ ఇట్ రిపీట్స్ ఇట్స్ తత్వం అంత కఠినమైనది కనుక మళ్ళీ మళ్ళీ చెప్తారు ఎటువంటి మనస్సుతో తెలుసుకోవాలి అంటే పరిశుద్ధమైన మనస్సుతో తెలుసుకోవాలండి మనస్సులో మీకు పరిశుద్ధికి ఒక ఉపాయాన్ని కూడా శృతి బోధిస్తోంది మీకు యూ కెన్ యూజ్ ప్రాణ యాజ్ ఎ హ్యాండిల్ టువర్డ్స్ మైండ్ ఇంద్రియాలు దే ఆర్ ది వన్స్ విచ్ మేక్ అవర్ మార్ ద మైండ్ సో ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ క్లూజ్ సో ఇంద్రియాల దగ్గర కొంచెం మీరు జాగ్రత్త పడండి మీ మనస్సు క్లీన్గా ఉంది ప్రాణశక్తి మనశ్శక్తి కలిసి ఉంటాయి సో యూ కెన్ యూస్ ప్రాణశక్తి యాజ్ ఎ హ్యాండిల్ ఫర్ క్లీనింగ్ అఫ్ ది మైండ్ సో దట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా ఈజ్ బీన్ ప్రజెంటెడ్ హియర్ ఇన్ ఏ బ్రీఫ్ వే దీన్ని మూడవ ప్రశ్నలో చాలా విస్తారంగా దీన్నే వ్యాఖ్యానం నడుస్తారు సో ప్రాణ సహా ఇంద్రియశ్చిత్తం సర్వం అంతఃకరణం ప్రజానాటం వ్యాప్తం ఏన క్షీరమివ స్నేహేనా కామివాజ్ఞ కట్టె అంత కూడా నిప్పు ఉంటుంది ఎవరిది కట్టే ఉంటే కట్టె అంత నిప్పుంటుంది నిప్పంతా వ్యాపించి ఉంటుంది క్షీరమంతా పారంతాలు వెన్న ఉంటుంది వ్యాపించి ఉంటుంది మీరు దాన్ని తీస్తే ముద్ద కింద ఉంటుంది కానీ తీయకముందు ఎక్కడ ఉంటుంది వెన్నంటే పారంతాలు వ్యాపించి ఉంటుంది అలాగే మనస్సంతా ఇంద్రియాలు వ్యాపించి ఉంటాయి ఉంటాయి ఇంద్రియాలు మనస్సులో మూల కూర్చోవు కన్ను రూపము ఓ మనస్సు మూల బ్రెయిన్లో ఇది మూలము రూపం ఉంది సౌండ్ ఉంది బ్రెయిన్లో అలా చెప్తారండి బ్రెయిన్ వేరు బ్రెయిన్ ఈజ్ ది ఫిజికల్ ఎనటామికల్ సెంటర్ ఆఫ్ ది మైండ్ మైండ్లో రూపజ్ఞానం కలిగినప్పుడు మొత్తం అంతా రూపమే వ్యాపించి ఉంటుంది శబ్దజ్ఞానంలో మొత్తం మైండ్ అంతా శబ్దమే వ్యాపించి ఉంటుంది సో ఈ ఇంద్రియములు ఇవి ప్రాణైస్ సహా ఇంద్రియై ఇంద్రియములతో చిత్తం ఓతం వ్యాప్తం మనస్సు ఎవరి మనస్సు ప్రజానాం ప్రాణుల యొక్క మనస్సు మనస్సు అంతా కూడా సర్వం అంతఃకరణం ఓతం అంటే వ్యాప్తం ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి మీ మనస్సులో మూలు ఉంటుందా కోపం మొత్తం ఉంటూ ఉంటుందా మొత్తం అంతా కోపమే ఉంటుంది మనస్సు అంతా మనస్సే కోపం కోపమే మనస్సు అన్నట్టుగా హర్హం వచ్చినా అంతే దుఃఖం వచ్చినా అంతే రూపజ్ఞానం కలిగినా అంతే శబ్దజ్ఞానం కలిగినా అంతే సో ఈ విధంగా ఇంద్రియములు అవి కూడా వ్యాపించి ఉంటాయి యూ కెనాట్ రియర్లీ డిస్టింగ్ ఓతప్రోత భావంగా ఉంటాయి ఇదే ఇది మనస్సు ఈ ఇంద్రియాలు ఈ ఇంద్రియం ఎక్కడుంది ఈ అలాగా అది వ్యాఖ్యానం చేసి ఇదేం కాదు కాబట్టి దీని రహస్యం ఏంటంటే ఇంద్రియముల దగ్గర మీరు కనుక చక్కటి నియంత్రణ ఏర్పాటు చేసినట్లయితే ఇంద్రియములు ఇంద్రియ వ్యాపారాలు స్వచ్ఛంగా ఉన్నట్లయితే మనస్సు ఆటోమేటిక్గా స్వచ్ఛమైపోతుంది అనే ఒక వ్యవస్థ మనకి నిర్మాణం అవుతోంది ఎందుకంటే విశుద్ధమైన చేతస్సు కావాలన్నారు కదా సర్వం హిత్ ప్రజానాం అంతఃకరణం చేతనావ ప్రసిద్ధం లోకే ఇప్పుడు అంతఃకరణం ఉన్నది ఈ అంతఃకరణం అంటే అంతరింద్రియం మనస్సు ఈ మనస్సు ఇది తెలుసు తెలుస్తూ తెలియ తెలుసుకునే శక్తిని కలిగి ఉన్నదా లేకపోతే మీకు జడంగా భాషిస్తోందా అంటే తెలిసి శక్తి కలదిగానే భాషిస్తోంది అంటే చేతన అలవత చేతన కాన్షియస్నెస్ సో మైండ్ అంటే వెన్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ఫార్మ్స్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ కాన్షియస్ ఆఫ్ ఫార్మ్స్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ కాన్షియస్ ఆఫ్ సౌండ్స్ ఇట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ టేస్ కాన్షియస్ ఆఫ్ స్మెల్స్ అంటే అర్థం ఏంటండి మైండ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇన్ ఇట్స్ సెల్ఫ్ అది ఉండాలి ఇన్ ఇట్స్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఫెర్వే బై కాన్షియస్నెస్ అవిష్టమై ఉండాలి చైతన్యం వ్యాప్తమై ఉండాలి సో చైతన్యం దాని నిండా నిండిపోయి ఉండాలి అంటే ఎలాగనమాట ఇప్పుడు మూసలో బంగారం పోసారనుకోండి ఆ మూస యొక్క ఆకారమంతా బంగారం వ్యాపించి ఆ బంగారమే ఆ మూస ఆకారంలా కనపడుతుంది అలాగే మనస్సులో ఏ వికారం పుడితే ఏ ఆలోచన ఏ సంకల్పం పుడితే ఆ మూసలో చైతన్యమే నిండి చేతన చేతనే అవిష్టమై ఆ చేతనయే మనస్సు రూపంగా మనకి కనబడుతూ ఉంటుంది ఇది లోకే ఇది లోకంలో ప్రసిద్ధంగానే ఉండేది అంచేతనే జనులు మనస్సునే ఆత్మని భ్రమపడుతూ ఉంటారు ఎందుకంటే మనస్సు రూపంగా ఆత్మ చైతన్యమే మనస్సు అనే ద్వారా ఆత్మ చైతన్యమే ప్రకటమవుతూ ఉంటుంది అసలు ఆ మోసం ఉండే నామరూపాలు ఏవైతే ఉంటాయో అది మనస్సు దాంట్లో మూల తత్వం ఏదైతే ఉంటుందో అది ఆత్మ కానీ నామరూపాలకి మూలతత్వానికి వివేకం తెలియని జనులు నామరూపాలే సత్యం అనుకునే జనులు సో ఆ సంకల్పము ఆ వివిధ సంకల్పములు మనస్సులో పుట్టుతో ఉండే సంకల్పములు అవే నా స్వరూపము అనుకుంటాడు మనస్సులో సుఖాకారం కలిగిందనుకోండి మనస్సులో సుఖాకారం వచ్చింది నేను దానికి అతీతంగా ఉన్నానని అనుకోడు నేనే సుఖిని అనుకుంటాను నేనే దుఃఖిని అనుకుంటాను అనుకునే మనస్సు యొక్క వికారాలన్నీ తన ఎక్కిమే చేసుకుని ఆ ఉపాధి ధర్మాల